శ్రీ దేవుడు శిష్యుని యొక్క ప్రశ్నకు సమాధానము చెప్తూ విషయాలలో సుఖం లేదు నాయనా అని చెప్పి ఆ విషయానందం యొక్క అనుభూతి ఏదైతే ఉన్నదో అది భ్రాంతియ సుమా అన్నాడు ఎందుకనంటే విషయాలలో ఆనందం లేదు విషయాల యొక్క ఉపలబ్ధి కలిగినప్పుడు ప్రియా మోద ప్రమోద అనేటువంటి ఆత్మ ఆత్మస్వరూప ఆనందమే బాణమవుతున్నది అది విషయానందం కాదు మరి ఏమనగా ఆత్మానందం విషయాలలో లేదు అని చెప్తున్నాడు ఒకవేళ విషయాల ఎందే ఆనందం ఉన్నది అని ఎవరైనా ఆగ్రహం చేశారనుకోండి వాళ్లకు మనం అడగాలి ఏమని అడగాలి ఏమయ్యా విషయాలలో ఆనందం ఉన్నది అని అంటున్నావే ఆ వైషిక సుఖము విషయాల యొక్క ాగా వినండి ఆనందం ఏదైతే ఉన్నదో అది విషయాల యొక్క ధర్మం అంటావా లేక కరణముల ధర్మం అంటావా కరణములంటే సాధనాలు ఇంద్రియాలు మొదలైనటువంటి సాధనాల యొక్క ధర్మం లేక కర్మ యొక్క ధర్మం అంటావా ఆ విషయానందము అది ఏదో ఒక కర్మ చేస్తేనే కదా అతనికి లాభం అయ్యేది పొందబడేది ఆనందం కావాలని కర్మ చేస్తాడు కర్మ యొక్క ధర్మం లేక భోక్త యొక్క ధర్మం అంటావా అనుభవించేవాడు భోక్త అతని ధర్మం అంటావా లేక ఒక దేశంలో ఆ విషయానందాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి ఆ దేశం యొక్క ధర్మమే అంటావా కాలంలో ఒక సమయంలో అతడు ఆ విషయానందాన్ని అనుభవిస్తాడు కాబట్టి ఆ కాల ధర్మమే అంటావా లేక అజ్ఞాన ధర్మం అంటావా లేక జ్ఞాన ధర్మం అంటావా లేక స్వయంగా కరణ వ్యాపార అభావ స్వరూపమే ఆ విషయానందం లేక దుఃఖ అభావ స్వరూపమే ఆ విషయ సుఖం లేక ఆ సుఖము ఆత్మ ధర్మం మొత్తం పదకొండు వికల్పాలు పదకొండు వికల్పాల వర్షము ఆ ప్రతివాది మీద కురిపించాడు సిద్ధాంతి ఈ పదకొండు వికల్పాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి కూడా సంభవించవు విషయ సుఖము దేని ధర్మం కాదు దేనిలో లేదు ఒక్కొక్కటి విషయ ధర్మమే ఆ వైసీక సుఖము అన్నట్లయితే సంభవించదు ఏ విషయంచే ఒకనికి సుఖము కలుగుతున్నదో ఆ విషయముచే సర్వులకు సుఖము కలగాలి విషయ ధర్మమే కదా విషయం అన్నప్పుడు అందరూ అనుభవించేది అదే విషయం కదా ఒక లడ్డు ఉన్నదనుకో ఆ విషయంలోనే సుఖం ఉన్నది అని అంటే లడ్డు తిన్నప్పుడు ఆనందం కలుగుతుంది మరి ఎవరికైతే ఆనందం కలుగుతున్నదో ఆ ఆనందము అందరికి కలగాలి ఎందుకు విషయంలోనే సుఖం ఉన్నది కదా అందరు తింటున్నారు అందరికి సుఖం కలుగుతుందా ఒకడు షుగర్ పేషెంట్ ఉన్నదనుకో వానికి సుఖమైనా కలగదు కదా మరి విషయంలోనే సుఖం ఉంటే ప్రథమ పురుషునికి ఏ సుఖం కలిగిందో అట్లే అతడు కూడా లడ్డు తింటున్నాడు షుగర్ పేషెంట్ మరి అతనికి కూడా ఆనందం యొక్క ప్రతీతి కావాలి కానీ అది అతనికి హానికరం అతనికి సుఖదాయకము కాదు మరి విషయంలోనే సుఖం ఉన్నట్లయితే అందరికీ ఒకే రీతిగా సమానంగా సుఖానుభూతి కలగాలి పోనీ ఏ వ్యక్తి అయితే అనుభవించిండో ఆ విషయం చేత వానికి అన్ని కాలాల్లో సుఖం కలిగాడు ఎల్లప్పుడూ ఇప్పుడు మంచి యుక్త వయసులో ఉన్నాడు షుగరు మొదలైనటువంటి ఏ రోగాలు లేవు ఇప్పుడు అతనికి ఆనందం కలిగింది కాలాంతరం లోపల కొంచెం వయస్సు మీరిన తర్వాత వానికి షుగర్ అంటింది అప్పుడు ఆ లడ్డు ఆ విషయము వానికి సుఖాన్ని ఇస్తుందా ఇవ్వదు అంటే మరి విషయం అదే కదా లడ్డు ఒకప్పుడు సుఖాన్ని ఇచ్చింది ఒక్కోసారి దుఃఖాన్ని ఇస్తుంది అట్లెందుకు విషయంలోనే సుఖం ఉన్నది అంటే ఎల్లప్పుడూ సుఖాన్ని ఇవ్వాలి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి చలికాలం వచ్చిందని మనము ఉన్ని బట్టలు వేసుకుంటాం కదా గరంకోట్ వేసుకుంటాము ఎందుకు చలి కాబట్టి ఆ చలిని నిరోధించాలి అని ఉన్ని బట్టలు వేసుకుంటాము అప్పుడు మనకు సుఖమా దుఃఖమా సుఖం ఉంటుంది అవే ఉన్ని బట్టలను ఎండాకాలంలో ఏప్రిల్ మే అట్లాంటి సమయంలో మధ్యాహ్న సమయంలో వేసుకుంటావా ఆ బట్టలను మరి విషయంలోనే సుఖం ఉంటే ఆ బట్టల్లోనే సుఖం ఉంటే చలికాలంలో ఎట్లా సుఖం ఇచ్చిందో ఎండాకాలంలో కూడా అట్లా సుఖం ఇవ్వాలి కదా ఇస్తుందా మరి విషయాల్లో సుఖం ఉండదు లేదు ఎండాకాలంలో కనుక తొడుక్కుంటే అప్పు ఆ ఉబ్బరపోత ఆ గరంకు ఆ బట్టల గుండీలు లేదా జప్పు సరిగ్గా రాకపోతే చింపేందుకు కాదు పడేయాలి అనిపిస్తుంది అన్నా లేదా సహనం కాదు ఇప్పుడు అప్పుడు దుఃఖం ఇచ్చింది కానీ చలికాలంలో అదే వస్తువు అదే విషయము సుఖం ఇచ్చింది మరి విషయంలోనే సుఖం ఉంటే పానాకాలంలో ఎండాకాలంలో వర్షాకాలంలో ఎల్లప్పుడూ సుఖం ఇవ్వాలి ఇష్టలేదే అంటే విషయంలో సుఖము లేదు ఇంకొకటి ఏంటని అంటే ఒక విషయాన్ని అనుభవిస్తున్నాడు మనకి సుఖం కలుగుతున్నది అప్పుడే మరొక విషయం యొక్క ఇచ్చగలుగుతుంది ఎందుకు సుఖం ఏదో ఇక్కడ దొరుకుతుంది కదా ఈ విషయంలో మనకి సుఖమే కావాలి కదా సుఖం దొరుకుతున్నది దొరుకుతుండగా అన్య విషయం యొక్క అన్య పదార్థం యొక్క ఇచ్చేందుకు ఒకవేళ అన్య పదార్థమును గ్రహించినాడు అప్పుడు ప్రథమ పదార్థంలో ఉండి సుఖం కలుగుతుందా కాదు కదా మరి అది కూడా చింతనే ఉన్నది దగ్గరలోనే ఉంది పర సుఖం ఎందుకు ఇవ్వకూడదు ఇవ్వాలి కదా విషయమే సుఖ రూపము విషయంలోనే సుఖం అంటే లేదు అందువల్ల ఈ వైషయిక సుఖము విషయాల యొక్క ధర్మం కాదు విషయాలలో లేదు ఇక రెండవది కరణ ధర్మం అన్నచో ఇంద్రియాల యొక్క ధర్మం సాధనాలు కరణం అంటే ఆ సాధనాల యొక్క ధర్మం అంటే విషయ వ్యవధాన కాలంలో కూడా సుఖం కలగాలి కరణ ధర్మమే అయితే ఇంద్రియ ధర్మమే అయితే ఇంద్రియాలని దగ్గర ఉన్నాయి కదా అరే విషయం దూరం ఉన్నా కానీ ఇంద్రియాల ద్వారా నీకు సుఖం కలగాలి ఇంద్రియ ధర్మమే అన్నావు కదా ఆ సుఖం విషయాలు దూరంగా ఉన్నా కూడా ఇంద్రియాలైతే నీ సెంతనే ఉన్నాయి నీ శరీరంలోనే ఉన్నాయి ఇంద్రియాలు సాధనాలు మరి కలుగుతుందా సుఖం ఒకవేళ కరణ ధర్మమే అయితే ఆ సుఖం కలగాలి కలగదు కానీ విషయ సంబంధం ఆ సుఖం ప్రతీతి అవుతుంది విషయేంద్రియ సంయోగా విషయము మరియు ఇంద్రియ సంయోగం ఆ సుఖ ప్రతీతి అవుతుంది అంటే అది ధర్మం కూడా కాదు ఇక కర్మధర్మము ఎందుకంటే విషయాలను పొందాలంటే వీడు ఒల్లిసి పని చేయాలి కదా పుట్టిన వస్తే ఏం విషయాలు అవనుకో టీవీ కావాలనుకున్నాడు టీవీ అనేది ఒక విషయం మరి అది కావాలంటే కష్టం చేయాలి కదా కర్మ చేస్తాడు ఏదో పని చేస్తాడు మరి ఈ విషయ సుఖము కర్మధర్మమే అంటే ఆ కర్మ చేస్తున్న కాలంలోనే వానికి సుఖ ప్రతీతి కావాలి అందుకో కర్మ ధర్మం అన్నావు కదా కర్మ చేస్తున్న కాలంలోనే సుఖ ప్రతీతి కావాలి లేదా శాస్త్రోక్తమైనటువంటి విషయాన్ని పొందాలనుకున్నాడు అనుకో కూతులు కావాలని లేదా ధనము కావాలని కోరికతోని శాస్త్రోక్తమైనటువంటి కర్మను అనుష్ఠానం చేస్తున్నాడు అనుష్ఠానం చేసిన తర్వాత వానికి సుఖం ప్రాప్తం ఆ విషయం ప్రాప్తం అయితే కర్మానుష్ఠాన కాలంలోనే సుఖ ప్రతిదీ కావాలి కర్మధర్మం అన్నావు కదా కర్మానుష్ఠానం చేసిన తర్వాత కాలాంతరంలో ఆ విషయ ప్రాప్తమైతే అప్పుడు ఆ విషయంతో సంబంధం అయితే అప్పుడు సుఖం కలుగుతుంది కర్మధర్మమా విశేష సుఖము కాదు ఇక అనుభవించేటువంటి భోక్త యొక్క ధర్మం ఈ సుఖము విషయ సుఖము ఒకవేళ చెప్పినట్లయితే ఈ భోక్తకు ఎప్పుడు విక్షేపం కలగకూడదు భోక్త యొక్క స్వరూపమే భోక్త యొక్క ధర్మమే ఆ సుఖం అన్నప్పుడు భోక్త ఎల్లప్పుడూ విద్యమానం ఉన్నారు వానికి దుఃఖం కలగకూడదు నిక్షేపం కలగకూడదు ఇప్పుడు వన్ ధర్మమే కదా భోక్త యొక్క ధర్మమే కదా వానికి వాళ్ళ దుఃఖం కలుగుతుంది సుఖము వన్ ధర్మం అగ్ని ధర్మము ఉష్ణత ఆ ఉష్ణత అగ్నిని విడిచి ఉంటుందా ఎల్లప్పుడు అగ్ని ఉన్నత సేపు ఉష్ణత ఉంటది అట్లా ఈ సుఖం కూడా భక్త యొక్క ధర్మం అంటే భక్తుని విడిచి సుఖం ఉండదు కదా అంటే సుఖానుభూతి ఎల్లప్పుడు కలగాలి అద్భుతం ఎందుకు కలుగుతుంది విక్షేపం కాకూడదు కదా అందుకని ఇది యొక్క ధర్మమా కాదు ఇక జీవుడు విషయాన్ని ఒక దేశంలో అనుభవిస్తాడు భోజనం చేస్తున్నాడు అనుకో ఆ భోజనం అనేది విషయము అది ఎన్నో ఒక కూర్చొని నెమ్మదిగా భుజిస్తాడు కదా అంటే ఒక దేశంలో అనుభవిస్తున్నాడు ఆ దేశం యొక్క ధర్మమే విషయ సుఖము అని అంటే దేశం అంటే అంతటా ఉన్నది కదా స్వర్గం అన్న నరకమన్నా మర్త్యలోకం అన్నా అదే అంతా ఒక దేశమే కదా మరి నువ్వు ఏడున్నా కానీ ఆ దేశ ధర్మం అన్నప్పుడు ఎక్కడున్నా సుఖం అనుభవానికి రావాలి కదా ఎక్కడుంటే దేశ ధర్మం కాబట్టి నువ్వు ఏ దేశంలో ఉన్నా కానీ ఆ సుఖము అనుభవానికి రావాలి అలాంటప్పుడు మరి స్వర్గాదుల యొక్క ఇచ్చ కలగకూడదు స్వర్గం పోతే విశేష సుఖాలు ఉంటాయంట అని ఇచ్చగలగకూడదు ఎందుకు అదొక దేశమే ఇదొక దేశమే దేశ ధర్మం అంటే ఇది దేశమే కాబట్టి ఇక్కడ కూడా సుఖానుభూతి కలగాలి మరి స్వర్గం పోతేనే సుఖము అని ఎందుకు ఇచ్చగలగాలి దేశ అంటే ఈ కూడా ఉంటది కదా మరి ఇక్కడ ఉండంగా మరి అక్కడెందుకు పోవాలి దాని ఇచ్చేందుకు కలగాలి స్వర్గం యొక్క ఇచ్చ అంతే కదా మరి దేశ ధర్మం అంటే ఎట్లయితుంది అది దేశ కాదు అది స్వర్గాదుల్లో విశేష సుఖమున్నదొ కోని స్వర్గాదుల్లో స్విసేస సుఖం ఉన్నదంటావా ఆ దేశ ధర్మం కాబట్టి సుఖం ఉన్నదంటావా అంటే సూత సంహిత ఏం చెప్తుంది ఇంద్రలోకే మహద్దుఖం ప్రజాపత్యే మహత్తరం ఇంద్రలోకంలో కూడా ఈ మనుష్య లోకం కంటే ఎక్కువ దుఃఖం ఉన్నదని చెప్ ఇంద్రలోకే మహద్దుఖం ప్రజాపత్యే మహత్తరం ప్రజాపతి లోకం బ్రహ్మలోకం పోతే ఇంకా మహా గొప్పకు దుఃఖమే ఏడున్న సుఖం ఇంద్రలోకంలో సుఖం ఉంటే స్వయంగా ఇంద్రుడే అహల్య దగ్గరికి ఎందుకు వచ్చిండు ఆ దరిద్రుడు అక్కడనే రంభ ఊర్వశిమైనాకూ అతిలోక సుందరులు ఉన్నారు కదా మరి వాళ్ళు ఉండగా ఆ దరిద్రుడు ఇక్కడికి వెనుకొచ్చు అహల్య దగ్గరికి అహల్యను కోరి ఇక్కడ ఎందుకొచ్చుండు కోని హిరణ్య కశ్యపుడు రవణాసురుడు మొదలైనటువంటి రాక్షసులు ఇంద్రలోకం మీదకి దండెత్తితే వాడు దాచుకున్నాడు మరి అక్కడ సుఖం ఉండదు అంటావా ఎందుకు దాచుకోవాల్సి వచ్చింది దుఃఖం ఉన్నదా సుఖం ఉన్నదా భయపడిపోయి ఉండు మరి భయం దుఃఖం కదా దుఃఖానికే కారణం కదా మరి ఏడు ఉన్నది సుఖం ఇంద్రలోకంలో ఉందా లేదు ఆ స్వర్గవాసులకు కూడా పరస్పరం ఒకరి మీద ఒకరికి ద్వేషం ఉంటుంది మన పుణ్యం కొద్దీ సుఖం ఉంటుంది తక్కువ పుణ్యం చేసుకుంటే తక్కువ తరగతిలో ఉంటాడు వాడు ఎక్కువ పుణ్యం చేసుకుంటే ఎక్కువ తరగతుల్లో ఉంటాడు ఆ ఎక్కువను చూసి తక్కువ ఈర్ష్య పడతాడు మరి స్వర్గం పోతే దుఃఖం తప్పిందా ఈ లోకంలో కూడా అట్లే ఉన్నది కదా కోటీశ్వరుని చూసి వాని కంటే చిన్నవాడు ఈర్ష్య పడతాడు అబ్బా వానికి సుఖం నాకు లేకపా అని దుఃఖపడతాడు ఎట్లా తరతమ భావం చేస్తే దుఃఖం కలుగుతుందో అట్లా కూడా స్వర్గలోకం పోయిండనంటే పోయినోడల్లా ఆ ఇంద్రాది భోగాలు అనుభవిస్తాడానికి గ్యారెంటీ లేదు పోయి ఆడ వాచ్మెన్ పెట్టుకుంటారు విని చూసుకుపోయి ఉన్నాడు కానీ వాచ్మెన్ పని చేస్తాడు మరి వానికి సుఖం ఉన్నదంతవా అందుకని ఇంద్రలోకే మహద్దుఖం ప్రాజాపత్యే మహత్తరం అని సూత సంహిత చెప్తుంది ఆ బ్రహ్మ భోనా లోకాహ పునరావర్తన అని మనకు భగవద్గీత చెప్తుంది మరి ఒకవేళ అక్కడనే సుఖం ఉంటే ఆనే ఉండొచ్చు కదా మళ్ళెన్నుకు వస్తున్నాడు మరి ఆ ఆ సుఖం కూడా మన దుఃఖానికి కారణమైంది కదా పునరావృత్తికి హేతు కదా చీనే పుణ్యే మరిచే లోకం విషయాన్ని మరి జన్మవరణ రూపాల దుఃఖం తప్పుతుందా తప్పలేదు వైసవిక సుఖం అంటే దేశ కాదు కొని కాల ధర్మం అంటావా ఎట్లు శీతాకాలము వేసవి కాలము ఇవన్నీ కూడా అందరికి సమానంగా సుఖాన్ని దుఃఖానో ఇస్తాయి వేసవి కాలంలో దుఃఖం కలుగుతుంది అందరికీ కలుగుతుంది కదా చలికాలము అది కొందరికి దుఃఖాన్ని కలిగిస్తుంది బాగా చలిపెడుతుంది బాగా చలిపెట్టినప్పుడు అందరికీ సమానంగానే పెడుతుంది కదా చలి అనేది మరి ఆ శీతాకాలము వేసవికాలం అందరికీ సమానంగా దాని ధర్మాన్ని ఇస్తుంది అట్లా మరి విషే సుఖము ఏదైతే ఉండదో కాలధర్మం అన్నట్లయితే అందరికీ ఒకేసారి ఒకే తీరుగా సుఖం కలగాలి అందుకంటే ఇప్పుడు చలికాలం ప్రారంభమైంది ఈ చలికాలంలో సుఖం కలిగినా దుఃఖం కలిగినా అందరికీ ఒకే తిరిగా ఇస్తుంది కదా చలికాలం మరి అట్లా ఈ వైశాఖ సుఖము కూడా కాలధర్మం అంటే అందరికీ ఒకే తీరిగా ఇవ్వాలి అన్ని కాలాల్లో ఇయ్యాలి కానీ ఒక కాలంలో సుఖాన్ని ఇస్తే అదే విషయము మరొక కాలంలో దుఃఖాన్ని ఇస్తే మరి కాల ధర్మం అంటావా అజ్ఞాన ధర్మం అంటావా యొక్క అజ్ఞానం ఎవరి అజ్ఞానం విషయం యొక్క అజ్ఞాన కాలంలో మనకి సుఖం కలుగుతుందా అజ్ఞాన ధర్మమే అంటే వస్తువు ఇది అనుకూలమున్నది ఇది భోగ్యం ఉన్నది ఇది నాకు సుఖాన్ని ఇస్తుంది అని పరిజ్ఞానం లేదు అజ్ఞానం ఉన్నది వస్తువుకు సంబంధించిన అజ్ఞానం ఉన్నది అప్పుడు వానికి సుఖాన్ని ఇస్తుంది అంటావా ఒక చినుబండారము కొత్త వస్తువు నువ్వు ఇంతకు పూర్వం ఎప్పుడు తినలేదు దాని అనుభవం నీకు లేదు ఒకరు వచ్చి ఇక పదార్థము చాలా మధురంగా ఉంటుంది చాలా సుఖాన్ని అని తీసుకొచ్చి ఇచ్చాడు అనుకో ఇప్పుడు ఆ వస్తువు నీకు సుఖాన్ని ఎందుకు అది ఏం వస్తువు ఉన్నదో తయారైందో అది విషయం ఉన్నదో తెలియదు కదా దానికి సంబంధించిన అజ్ఞానం ఉన్నది మరి అజ్ఞాన కాలంలో ఆ విషయం సుఖాన్ని ఇస్తదా నీకు ఇవ్వదు మరి అజ్ఞాన ధర్మమే అయితే అజ్ఞాన కాలంలో కూడా ఆ విషయం నీకు సుఖాన్ని ఇవ్వాలి ఇస్తుందా ఒకవేళ నీకు సన్నిహిత మిత్రుడే నీకు ఏమీ ద్రోహం చేయడనే విశ్వాసం ఆ పురుషుని మీద ఉంది అతడిస్తే తింటావు కూడా విశ్వాసం ఉంది కదా తింటావు కానీ ఆ పదార్థం జ్ఞానం లేదు నీకు నీకు విశేష సుఖం కలగదు ఏమో ఏదో ఇచ్చింది తిన్నా మంచిగానే ఉన్నది అది ఏందో అని విశేష సుఖం కలగదు అదే తెలిసి నువ్వు అనుభవిస్తే విశేష సుఖం కలుగుతుంది అంటే మరి అజ్ఞానం యొక్క ధర్మం అంటావా సుఖం అనేది కొన్ని జ్ఞాన ధర్మం అంటావా కొన్ని విషయం జ్ఞాతం ఉన్నది ఇప్పుడు మనకు దాని జ్ఞానం ఉన్నది ఇది ఫలానా వస్తువు ఫలానా పలానా మిశ్రణం చేత ఈ వస్తువు తయారైతుంది చాలా మధురంగా ఉంటుంది సుఖానికి కారణం ఉన్నది అని తెలుసు అందుకని జ్ఞానం ఉన్నది ఇప్పుడు మనకు మరి ఈ సుఖము జ్ఞాన ధర్మం అంటావా అని అంటే ఒక విరక్త పురుషుడు ఉన్నాడు అనుకో అతనికి జ్ఞానం ఉంది తెలుసు ఇది పదా ఫలానా పదార్థము ఇది పలానా వస్తువు ఇది సుఖానికి హేతు అని కూడా తెలుసు కానీ విరక్తుడు ఉన్నాడు ఇప్పుడు ఆ వస్తువు అతనికి సుఖాన్ని ఇస్తుందా ఇవ్వదు విరక్తుడు ఉన్నాడు వస్తువుకి జ్ఞానం ఉన్నది కానీ సుఖాన్ని ఇవ్వదు జ్ఞాన ధర్మం అంటావా ఇది సుఖము కాదు పోని కరణ వ్యాపార అభావ స్వరూపము అని తొమ్మిదో వికల్పాన్ని గనక మనం చూసినట్లయితే ఈ సుఖము కరణ వ్యాపార అభావ స్వరూపం కరణాలంటే ఇంద్రియాలు వ్యాపారం అంటే వాటి పని అవి పని చేస్తలేవు వాటి అభావం ఉన్నది కరణ వ్యాపారం యొక్క అభావ స్వరూపము ఈ వైసీపీ సుఖము అంటే చూసారా స్వప్నములో సుఖ దర్శన అభావం వలన స్వప్నంలో ఈ బాహ్య కరణాల యొక్క అభావం ఉన్నది స్వప్నంలో ఈ కరణాలు ఉన్నాయా ఈ కరణాల యొక్క వ్యాపారం ఉందా ఈ వ్యాపారం యొక్క అభావం ఉన్నది కరణ వ్యాపార అభావం మరి అక్కడ దుఃఖం కలగ కరణ వ్యాపార అభావ స్వరూపమే సుఖము అన్నట్లయితే స్వప్నంలో దుఃఖం కలగ కూడదు దుఃఖం కలుగుతుందా లేదా ఆ ఉడికిపడి లేస్తాడు కరణ వ్యాపార అభావం ఉన్నది లేదా అక్కడ ఉన్నది లేదా దానికి విపరీతంగా కరణ వ్యాపార అభావ స్వరూపమే సుఖము అని అంటే మనం ఇప్పుడు భోజనం చేస్తున్నాము ఇప్పుడు కరణ వ్యాపారం ఉంది కదా అంటే మనము చేయితోని భోజనము ఒక్కొక్క ముద్ద మెట్ల పెట్టుకుంటున్నాము నోరు నవులుతున్నది తింటున్నాము కళ్ళు చూస్తున్నాయి కరుణ వ్యాపారాలు ఉన్నాయి కదా ఇక్కడ ఉన్నప్పుడు భోజన సుఖం కలగకూడదు ఎందుకు కరణ వ్యాపార అభావ స్వరూపం అను ఇక్కడ అభావం లేదు అభావం లేకున్నా కానీ అభావ స్వరూపమే అంటే ఈ భోజనాదులను భుజిస్తున్నప్పుడు కరణ వ్యాపారం ఉండి ఇప్పుడు ఆ సుఖం కలగకూడదు ఎందుకు కరణ వ్యాపార అభావ స్వరూపం సుఖం భావ కాలంలో సుఖం కలగకూడదు అంతేనా లేదా కరణ వ్యాపార అభావ స్వరూపము కూడా వైసీక సుఖము కాదు అని తెలిసిపోతుంది ఇక దుఃఖ అభావస్వరూపము సుఖము అని చెప్పూడా వీల్లేదు దుఃఖ అభావమే సుఖము అట్లా నైయాయకులు జ్ఞానం యొక్క అభావమే అజ్ఞానము అభావ రూపం చెప్తారు వాళ్ళు అట్లా దుఃఖ అభావ స్వరూపమే సుఖము అని చెప్పినట్లయితే దుఃఖ అభావము గల మృత్పిండాదులలో సుఖ ప్రతీతి కలగాలి మృత్పిండం ఉన్నది పాషాణం ఉన్నది ఒక ఘటం అట్లా దుఃఖం ఉన్నదా దుఃఖం ఉన్నదా అలా గడుస్తున్నాయా ఘటాదులు దుఃఖ అభావ స్వరూపమున్నాయి కదా మరి అప్పుడు అక్కడ సుఖం జరగాలి కలుగుతుందా కలుగుతలేదే మరి దుఃఖ అభావ స్వరూపమే సుఖము అని అంటే అక్కడ కూడా సుఖ ప్రతీతి కావాలి అచేతనం సుఖము అభివ్యక్తం అవటం కదా అందువల్ల దుఃఖ అభావ స్వరూపము సుఖము కాదు అవైతే జడములు ఉన్నాయా వాటిలో సుఖం ఎందుకు ఉంటది అని అంటావు నువ్వు అచేతనములు ఉన్నాయా సుఖం ఎందుకు ఉంటది అంటే చేతనం సోడు ఉదాసీన అవస్థ ఉంది ఒక ఆయన ఉదాసీనంగా ఉన్నాడు ఇప్పుడు దుఃఖం ఉన్నదా అభావం ఉన్నది మరి సుఖం ఉన్నదా లేదు దుఃఖ అభావ స్వరూపమే సుఖం అంటే ఆ ఉదాసీన అవస్థలో దుఃఖం లేదు మరి సుఖం ఉండాలి ఉన్నదా లేదు సుఖం లేదు దుఃఖం లేదు దుఃఖం ఎందుకుంటది ఉదాసీన అంటే విషాదంగా ఉన్నాడని అర్థం కాదు తటస్థంగా ఉన్నాడు రాగద్వేష రహితత్వం ఉదాసీనత్వం అక్కడ రాగము లేదు ద్వేషం లేదు అలా ఉన్నాడు అప్పుడు దుఃఖ అభావం ఉన్నది మరి అప్పుడు సుఖం కూడా ఉండాలి ఉన్నదా లేదు సుఖం లేదు దుఃఖం లేదు అందుకని దుఃఖ అభావ స్వరూపం సుఖము అది పోషగదు ఇంకొకటి సుఖము అందరికీ అనుభవం ఉన్నది కదా అది నీకు భావరూపముగా తోస్తున్నదా అభావ రూపంగా తోస్తున్నదా ఆ అనేది సుఖము భావ రూపమా అభావ రూపమా లేదా ఉన్నదా భావ రూపం ఉన్నది లేనిది దుఃఖం ఎట్లు ఇస్తుంది అప్ప లేనేలేదు దుఃఖం ఎట్ల ఇస్తుంది సుఖాన్ని ఎట్ల వస్తువు లేదు అట్లా సుఖము భావరూపమున్నది అభావ రూపం కాదు పశుతుల్యమైనటువంటి పురుషులు సుక్షిప్తి ఎందుగల నిర్విశేక ఆనంద అనుభూతి పొందలేదు అని తెలుస్తుంది అందరికీ సుక్షిప్తి సుఖం అనుభవం ఉన్నదా లేదా లేసిన తర్వాత కూడా సుఖమహమోప్ సమని అంటాడా లేదా అంటాడు మరి ఇతడు అనుభవించి అంటున్నాడా అనుభవించక అంటున్నాడా సుఖాన్ని సుశిక్తి సుఖాన్ని అనుభవించి అంటున్నాడు అనుభవించి ఉండే అది భావరూప సుఖమా అభావ రూప సుఖమా భావమే కదా అందుకని సుఖం భావరూపం ఉన్నది అని ఈ అతి మంద మూఢ పురుషులకు అనుభవం లేదు లేదని చెప్పాలి అనుభవించుకుంటూ కూడా దాని పరిజ్ఞానం లేదని మూర్ఖులకు అంటాడు సుఖం భావరూపం ఉన్నది దుఃఖం యొక్క అభావమే సుఖము అని అనేవాలు చాలా మూర్ఖులు అందుకని దుఃఖం అభావ స్వరూపం సుఖం కాదు మరియు ఇవి ఏవి కాకపోతే ఆత్మధర్మమేనాయ్యా సుఖము పది వికల్పాలు నిరాకరించబడ్డాయి ఇక చివరిది ఆత్మ ధర్మమే సుఖము అన్నట్లయితే ఇది యోగ్యమేనా మీకేమనిపిస్తుంది వైసిక సుఖము ఆత్మధర్మమే అని అంటే ఇది యోగ్యమాట అంతేనా ధర్మము కదా ధర్మము అనేది చూడు అగ్నికి ధర్మము ఉష్ణత లాహకత్వము ఉన్న కదా అది ఆగమోపాయ ఉంటుంది ఒక్కోసారి అగ్ని ధర్మం ఉష్ణతనే కానీ దాని సన్నిధిలో చంద్రకాంతం అని పెట్టినట్లయితే అప్పుడు ఆ ధర్మం ఏమైంది అభిభూతమైంది నష్టం కాలే అభిభూతమైంది మళ్ళీ సూర్యకాంతమరణి పెట్టినట్లయితే ఉత్తేజకం పెట్టినట్లయితే మళ్ళీ అభివ్యక్తమవుతుంది ఆగమాపాయతుంది అది ఒక ఉండి ఒక లేకుండా ఒక పారి లోపమై మళ్ళీ వ్యక్తం ధర్మం అని ఒక్కోసారి లేకుండా కూడా పోవచ్చు ఇప్పుడు మామిడి ఫలం ఉన్నది దాని లోపల కాయ దశలో పచ్చ రంగు ఆ రంగు అనేది దాని ధర్మమే కదా అదే పరిపక్వానికి వచ్చిన తర్వాత ఆ పచ్చవర్ణం పోయి మళ్ళీ పశువు వర్ణం కాయ దశ లోపల పుల్లగా ఉంటుంది పరిపక్వానికి వచ్చిన తర్వాత తీయగైతుంది ధర్మం అంటే ఒకరి అభిభూతం కావచ్చు ఒకరి లేకుండానే పోవచ్చు అట్లా ఆత్మధర్మం సుఖం అంటే ఒకరు ఉండొచ్చు ఒకరు పోవచ్చు ఒకసారి అభిభూతం కావచ్చు కానీ మరి ఆత్మ అంటే ఆత్మ స్వరూప సుఖం ఏదైతే అట్లా ఉందా చెప్పండి ఎల్లప్పుడూ మూడు కాలాల్లో సుఖరూపం ఉన్నది ఒక ఉంది ఒక లేదు ఇట్లా కాదు ఆత్మసుఖం మరి ఆత్మ ధర్మం అంటావు ఆ వైసీపీ సుఖము అంటే కదా మరి ఆత్మ ధర్మం కానీ ఆత్మ ధర్మము కాదు ఆత్మస్వరూపమే సుఖరూపం ఉన్నది దాని ధర్మం కాదు ధర్మం ఆగమాపాయి ఉంటుంది అర్థమేదా ఆత్మస్వరూపము సుఖమున్నది ఆత్మ ధర్మము కాదు నైయాయకులు ఆత్మ ధర్మం అంటారు సుఖము దుఃఖము జ్ఞానము ఇవన్నీ కూడా ఆత్మ ధర్మాలు ధర్మము కాదు స్వరూపం బెల్లంలో తీపిదనం ఉన్నది దాని ధర్మం అది స్వరూపం ఉన్నది మిరపకాయలో కారం ఉన్నది దాని ధర్మం అది స్వరూపమే ఉన్నది చింతకాయలో పులుపు ఉన్నది దాని ధర్మం అది దాని స్వరూపమే ఉన్నది ఈ షడ్రుసులు తీసుకో అన్ని అట్లే ఉన్నాయి ఉదయరణ ఈ దృష్టాంతం పంచదశ దాని స్వరూపమేనయ్యా మనం ఏదో చక్కెరలో తీపి ఉంటుంది దాని స్వరూపం అని ఇట్లే కానీ కారం మిరపకాయలో కారం ఉన్నది అది దాని స్వరూపమే ధర్మం కాదు అట్లా సుఖము అనేది ఆత్మస్వరూపం ధర్మం కాదు అట్లా ఈ వైశవిక సుఖాన్ని ఆత్మధర్మం అంటే సరికాదు నిర్వాణమయ ఏవాత్మ విష్ణు పురాణం చెప్తుంది నిర్వాణమయ ఏవత్మా అది సుఖరూపమే ఉన్నది సుఖ ధర్మం కాదు అది ఆత్మధర్మం కాదు మరియు జ్ఞానమయ జ్ఞానస్వరూపం ఉన్నది జ్ఞానం దాని ధర్మం కాదు నా సాక్ష్య ధర్మా సంస్పృశంది విలక్షణం అవికారము దాసీనం గృహ ప్రదీపవత కుండికోపనిషత్తు చెప్తుంది నా సాక్షణము సాక్ష్య ధర్మా సంస్పృశాంతి విలక్షణం సాక్ష్యముల యొక్క సాక్షిని స్పృశించవు సాక్ష్యములేవి అంతఃకరణము అంతఃకరణ ధర్మాలు ఇంద్రియాలు ఇంద్రియ ధర్మాలు శరీరము శరీర ధర్మాలు బాహ్య ప్రపంచము ఇదంతా కూడా సాక్షికి విషయాలు సాక్షికి విషయాలు అవి సాక్ష్యములు అనబడతాయి ఆ సాక్ష్యముల యొక్క ధర్మాలు సాక్షిని అంటుకుంటాయా అంతకన్నా ధర్మం సుఖ దుఃఖాలు ఉన్నాయా సుఖ దుఃఖాలు ఆకలి తప్పులు ప్రాణ సాక్షిలో ఉన్నాయా ఆకలి తప్పులు జన్మ మరణాలు శరీర ధర్మం సాక్షిలో ఉన్నాయా జన్మ మరణాలు ఉండవు సాక్ష్య ధర్మములు సాక్షిని అంటుకొనదాలు ఏ విధంగా అంటే గృహం యొక్క ధర్మాలు దీపముని అంటుకుంటాయా గృహం యొక్క ధర్మాలు గృహం ఎట్లా ఉన్నది దాని కలర్ వేసినాం అనుకో ఒక కలర్ ఉన్నది దానికి ఇట్లా ఆకారం ఉన్నది ఈ విధంగా అంటే అనేక రకాలుగా కట్టుకుంటారు కదా ఇండ్లు ఆ ఆకారం అది దాని ధర్మం లేదా ఇల్లు పాత పడింది కూడా పాత ఆ గృహ ధర్మాలు ఏవి కూడా దీపాన్ని స్పృశించవు ఎట్లను సాక్షి కూడా వేదిప్యమానంగా వెలుగుతున్నది కదా స్వయం ప్రకాశమానమై దానికి ఈ సాక్ష్యములైనటువంటి అంతఃకరణము ఇంద్రియాలు ప్రాణము శరీరం వీటన్నిటి ధర్మాలు ఏవి కూడా అంటుకునజాలవు అందుకని ఈ వైషిక సుఖము ఏదైతే ఉన్నదో అది ఆత్మ ధర్మము అని చెప్పడానికి రాదు ఆత్మ ధర్మం కాదు ఆత్మస్వరూపం ఉన్నది ను విషయ సుఖం అన్నా కూడా అది ఆత్మసుఖమే బ్రహ్మానందే విషయానంద ప్రకరణం అని చివరిలో పంచదశలో విద్యారాయణ స్వామి చెప్తారు ఇక్కడ కూడా మనకి ఇప్పుడు తర్వాత అంకంలో విచార సాగరంలో కూడా చెప్పబడుతుంది విషయ సుఖం కూడా ఆత్మసుఖమే అది విషయంలో లేదు ఆ సుఖం ఆత్మ యొక్క స్వరూపము ధర్మం కాదు అని చెప్తున్నారు దుఃఖము అజ్ఞానము మొదలైనటువంటి ధర్మాలన్నీ కూడా ప్రకృతి ధర్మాలు అంటే బుద్ధి ధర్మాలు ఇవి సుఖరూపమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి నిర్మలమైనటువంటి ఆత్మ ధర్మాలు మాత్రము కావు ఈ విధంగా గృహ ధర్మాలు ఎట్లా దీపాన్ని స్పృశింపజాలవు అట్లా దేహాది సంఘాత రూప సాక్ష్య ధర్మాలు జడమైనటువంటి సాక్ష్యము ఏదైతే ఉన్నదో సంఘాతము దానికంటే విలక్షణమైనటువంటి అవికారి ఉదాసీనమైనటువంటి ఆత్మను స్పృశింపజాలవు ఒకవేళ సుఖము ఆత్మధర్మమే అయిన చో ఈ ధర్మాలు ఆగమప్పై ఉన్నాయి ఒకసారి నష్టం అవుతాయి ఒకసారి ఉత్పన్నమవుతాయి కదా ఇప్పుడు మనం మామిడి పండుగ దృష్టాంతం చెప్తాము ఒకరు నష్టమైతే ఒకరు ఉత్పన్నమైతే అట్లా ఆత్మధర్మమే అయితే ఆత్మ ఎందు సుఖము కూడా ఉత్పన్నం నష్టం కావాలి అవుతుందా కానీ అనుభవం అట్లా లేదు మరి శృతి మాత కూడా ఆ విధంగా చెప్పడం విజ్ఞానమానందం బ్రహ్మ దాని స్వరూపం స్వరూపలక్షణం ఉన్నది అది సత్యం జ్ఞానమానంతం బ్రహ్మ స్వరూపలక్షణం ఆనందో బ్రహ్మేటి విజానాథ్ రసో వైస అని ఆత్మ ఆనంద రూపమున్నది ఆనందం అనే ధర్మం కాదు సుఖమనే ధర్మం కాదు అని శృతులు చెప్తూ ఉన్నాయి ఆ తర్వాత తెలుసుకుందాం హరి ఓం సచ్చ సహనావతు సహ నో భునతు సహ వీర్యం కరవాహై తేజస్వినధీతమస్తు మా విద్విషావహై ఓ శాంతి శాంతి